Wahda, wa salatu wa salamu అసలాం వరహమూల వరకూ అల్హందుల్లాహి Amma వల నబీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక త్రాసు అంటే ఏమిటి ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత కష్టతరం అనేది ఎలా ఉంటుంది మహాశివులారా సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వము తెలిసినవాడు మరియు ఆయన ఎవరి పట్ల కూడా ఎలాంటి అన్యాయం చేయనివాడు ఆయన కరుణామయుడు కృపాశీలుడు మరియు దాసులకు వారి పుణ్యాల ఎంతో ఎక్కువ రేట్లో ఉపకారాలు చేసి వారిని మన్నిస్తూ ఉండేవాడు కానీ రవ్వంత కూడా ఎవరిపై ఏ అన్యాయము చెయ్యడు ఆయన ప్రళయదినాన తలచుకుంటే దాసుల పట్ల ఆయనకున్న పరిజ్ఞానంతో వారి విశ్వాసం అవిశ్వాసం सत्कार्या दुष्कार आधार वार स्वर्गम पंपन नरक पंप इलायलू अलासे अधिकार अत का अलाकं वारी या वार साक्षाधार इंका आ रोज त्रास త్రాసును నెలకొల్పి అందులో ప్రజలు చేసినటువంటి సత్కార్యాలను ఒకవైపున దుష్కార్యాలను మరోవైపున తూకం చేస్తాడు స్వయంగా సత్కార్యాలు దుష్కార్యాలు చేసిన ప్రజలను కూడా అందులో పెట్టడం జరుగుతుంది అంతేకాదు ఏ కర్మపత్రాలు దైవదూతలు రాస్తూ ఉన్నారో ఆ పత్రాలను కూడా ఆ ఫైళ్లను కూడా అందులో తూకం చేయడం జరుగుతుంది ఇదంతా దేని కొరకు ప్రజలు కూడా స్వయంగా వారు తృప్తికరమైన న్యాయం వారికి లభించినది అని వారికి మనస్తృప్తి కలగాలి అయితే ప్రళయ దినాన త్రాసును నెలకోల్పడం ఇది సత్యం అల్లాహుతాలా ఈ విషయాన్ని సూర్య అంబియా ఆయతి నంబర్ నలభై ఏడులో ఇలా తెలియపరిచాడు మేము ప్రళయ దినానా న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము ఏ ప్రాణికి రవ్వంత కూడా అన్యాయం జరగదు ఆవగింజంత ఏదైనా కర్మ ఉన్నా దానిని మేము హాజరుపరుస్తాము మరియు లెక్క తీసుకోవటానికి మేము చాలు ఈ విధంగా లో త్రాసును నెలకొల్పడం సత్యమన్న విషయం ఎన్నో సందర్భాలలో ఎన్నో సూరాలలో చెప్పడం జరిగింది సూరతుల్ మినూన్ ఆయత నంబర్ నూట రెండు నూట మూడులో అల్లాహోతాలా ఇలా తెలియపరిచాడు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 ఎవరి త్రాసు పలు పుణ్యాలతో బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందువారు మరెవరి త్రాసు పల్్యాలు తేలికగా ఉంటాయో అలాంటి వారే తమను తాము నష్టంలో పడవేసిన వారు వారే నరకంలో శాశ్వతంగా ఉండువారు ఈ విధంగా మహాశివులారా ప్రళయ దినాన త్రాసును నెలకొల్పడం సత్యం ఇందులో మనం ఏమాత్రం అనుమానానికి సంకోచానికి గురి కాకూడదు మన మూల విశ్వాసాల్లో ఇది కూడా ఒక విషయం మరియు అగోచర విషయాల్లో కూడా ఒకటి ఇది హజరత్ అమర్ ఇబ్నల్ ఖత్తాబ్ రజి అల్లాహు తాలా ఉల్లేఖించిన హదీతులో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం విశ్వాసం యొక్క నిర్వచనం ఇలా తెలియబరిచారు అల్ఈమాను అంతు బాదల్ మౌత్మినిల్ కద్రి ఖైరి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటి నీవు అల్లాహ్ను దైవదూతలను అల్లాహ్ పంపిన గ్రంథాలను ఆయన పంపిన ప్రవక్తలను విశ్వసించాలి అలాగే స్వర్గాన్ని నరకాన్ని మరియు త్రాసును మీజాన్ అంటే త్రాసును కూడా విశ్వసించాలి అలాగే చనిపోయిన తర్వాత మరోసారి అల్లాహుతాల తిరిగి లేపుతాడు అందరినీ బ్రతికిస్తాడు అన్న విషయాన్ని కూడా విశ్వసించాలి అలాగే మంచి చెడు అదృష్టాన్ని కూడా విశ్వసించాలి ఈ విధంగా మహాశైలారా ఈ తొమ్మిది విషయాలను విశ్వసించడం ఇది ఈమాన్ విశ్వాసం యొక్క నిర్వచనంలో ప్రవక్త సల్ అల్లాహు అలీ వసల్ను తెలియపరచారు తీవరైనా త్రాసును విశ్వసించకుంటే అతను అవిశ్వాసులలో కలిసిపోతాడన్న భయం ఉన్నది మరియు ఆ త్రాసుకు రెండు పెద్ద పల్్యాలుంటాయి ఒక పల్లెంలో సత్కార్యాలు మరో పల్లెంలో దుష్కార్యాలు తూకం చేయడం జరుగుతుంది వాటికి రెండు పల్్యాలు ఉంటాయి అన్న విషయంలో తిరిమిది హదీస్ నంబర్ ఇరవై ఆరు ముప్పై తొమ్మిది నాలుగు వేల మూడు వందలు హదీస్ నంబర్ ఇందులో హజరత్ అబ్దుల్లాబిన్ అమర్బిన్ ఆస్రద అల్లాహు తలా అనుహు ఉల్లేఖించిన పొడవైన ఒక హదీస్ ఉంది అందులో ఒక విషయం ఉంది అల్లాహుతాల ఒక వ్యక్తిని ప్రళయ దినాన హాజరుపరుస్తాడు అతని పాపాల తొంభై ఫైళ్లను ఒక పల్లెంలో పెడతాడు మరియు అతను అని ఏదైతే సాక్ష్యం పలికాడో దాని మరో పల్లెంలో పెడతాడు ఈ విధంగా ఆ త్రాసుకు రెండు పల్లాలు ఉన్నాయి అన్న విషయం ఈ హదీసే కాకుండా వేరే హదీసుల ద్వారా కూడా రుజువై ఉన్నది అంతేకాదు ఆ త్రాసు పల్్యాలు ఎంత బ్రహ్మాండమైనవి అంటే వాటిలో ఏడు ఆకాశాలను ఏడు భూములను కూడా పెట్టవచ్చు తూకం చేయవచ్చు అంత పెద్దటి త్రాసులు దీనికి సంబంధించిన ఒక హదీఫ్ ఈ హదీఫ్ను హజరత్ అబ్దుల్లాబిన్ అమిర్బ్రల్ ఆ సరది అల్లాహు తలనూ ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు హజరత్ నూహ్ అలీ చనిపోయేకి ముందు తమ కుమారునికి ఇలా వాంగ్మూలం చేశారు ఏం చేశారు ముస్తద్ ఖాకిమ్ సునన్ నిస్సల్ కుబ్రా మరియు ముస్నద్ అహ్మద్లో ఈ హదీత్ ఉంది షేఖ్ హల్బానీ రెహమహుల్లా సెహీహాలో దానిని ప్రస్తావించారు హదీత్ నంబర్ నూట ముప్పై నాలుగు అబ్దుల్లా బిన్ అమర్బిన్ ఆసరద్ అల్లాహు తనను ఉల్లేఖించారు ప్రవక్త సల్ అలాహు అలీ వసల్లం తెలిపారు హజరత్నూ అలీ ఇస్సలాం లమ్మ హదరత్ హుల్ వఫా ఎప్పుడైతే మరణం సమీపించినదో కాల్ అలిబ్నిహి కాస్ ఇన్ని కాస్ అలైకల్ వసు హజరత్నూ అలీ ఇస్లాం ఎప్పుడైతే ఆయనకు మరణం సమీపించినదో తన తనయుడిని దగ్గరికి పిలిచి నేను ఒక వాంగ్మూలం ఒక వసీయత్ నీకు చెప్పబోతున్నాను అందులో ఆ తైన్హాక అనిథనైన్ రెండు విషయాల గురించి ఆదేశిస్తాను మరి రెండు విషయాల నుండి నిన్ను వారిస్తాను అంటే ఏంటి ఏ విషయాల గురించి నేను ఆదేశిస్తున్నానో వాటిని పాటించే ప్రయత్నం చెయ్యి వారిస్తున్న వాటికి దూరంగా ఉండు ఆ మురు కబిలా ఇలాహ ఇల్లల్లాహ్ మొదటి విషయం లా ఇలాహిలహ గురించి నీకు ఆదేశిస్తున్నాను ఇలా ఇలా ఇల్లల్లా యొక్క ఘనత ఎంత గొప్పగా ఉంది ఆకాశాలు ఏడు భూములు త్రాసు ఒక పల్లెంలో పెట్టడం జరిగితే లాన్ మరియు లా ఇలాను మరో పల్లెంలో పెట్టడం జరిగితే ఏడు ఆకాశాలు ఏడు భూముల కలిసి ఒక రింగు మాదిరిగా పటిష్టమైన రింగు మాదిరిగా ఈ ఏడు ఆకాశాలు ఏడు భూములు తయారైనా లా ఇలాహ ఇల్లల్లా దానిని విరగొట్టగలదు అంతటి శక్తి అంతంటి బ్రహ్మాండమైన శక్తి లా ఇలాహ ఇల్లల్లాహ్లో ఉంది రెండో విషయం ఏదైతే నీకు ఆదేశిస్తున్నానో నీవు అధికంగా అల్లాహి అబి హిహీ స్మరిస్తూ ఉతూ ఉండు ఎందుకు ఈ సర్వ సృష్టి యొక్క ఆరాధన ఇబాదత్ నమాజ్ ఈ వచనాలు ఈ వచనాలు సుభాన్ అల్లాహిహి మరియు సర్వ సృష్టికి ఆహారం కూడా ఈ పదాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది అల్లాహోక్ వారికి తగిన ఉపాధి ఈ సుభాన్ అల్లాహి అభిహందిహి ద్వారా లభిస్తుంది అందుగురించి అధికంగా సుబాన్ అల్లాహి అభిహందిహి పటిస్తుండు మరి రెండు విషయాలు వేటి నుండి నేను నిన్ను నివారిస్తున్నాను అల్ కిబర్ షిర్క్ నుండి దూరముండు మరియు ర్వం అహంకారం దీనికి కూడా దూరం ఉండు ఈ హదీస్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి త్రాసు ఏదైతే ప్రళయ దినానో నెల జరుగుతుందో దాని పల్లాలు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయంటే ఏడు ఆకాశాలు ఏడు భూములను కూడా అందులో తూకం చేయవచ్చు ఇది అసలు విషయం హదీసు ద్వారా రుజువు చేయబడుతున్నది అయితే ఇందులోనే మనకు మరొక విషయం కూడా తెలిసింది ప్రత్యేకంగా నా ముస్లిం ఇతరుల సోదరులు మరి ఎవరైతే ముస్లిం సోదరులు సోదరి మనులు లా ఇల్లాహా ఇల్లల్లాహ చదువుతున్నారో కానీ దాని యొక్క విశిష్టతను అది ఎంత గొప్ప శక్తికల వచనమో అర్థం చేసుకోలేకుండా लाइलाल्लाोटी ला तो चू वेरे आराधिस्ो वेरे पूजिस्ो मरेवरते लाइला पठो दाने अर्थभावाल तौर लेदो इकनकोनी दाने स्वीक मनसा वाच दा पठिस् दाने का बाध्यतावतो वाटरपरू आचरीटे मन को चला मेल कल ప్రళయ దినా నెలకోల్పబడే త్రాసు ఇంత పెద్దగా ఇంత బ్రహ్మాండమైనదిగా ఏడు ఆకాశాలు ఏడు భూములను కూడా తూకం చేయబడే అంతటి విశాలమైనదిగా ఉన్నప్పటికీ సూక్ష్మమైన విషయం కూడా అణువు అణువు కంటే మరీ చిన్నదైన ఏదైనా వస్తువు ఉన్నా దానిని కూడా తూకం చేసే అటువంటి శక్తి అల్లా దానికి ప్రసాదించి ఉన్నాడు ఈ రోజుల్లో ఏ లోకంలో మనం ఏం చూస్తాము వంద కిలోలు తూకం చేసే అటువంటి త్రాసును తీసుకొస్తే అందులో గ్రాములు తూకం చేయడం కష్టం కదా అదే స్వర్ణకారుల వద్ద బంగారపు షాపులలో గ్రామ్ గ్రామ్ కన్నా తక్కువ తూకం చేయబడే అటువంటి త్రాసులు ఏవైతే ఉంటాయో వాటిలో యాభై కిలోలు వంద కిలోలు వెయ్యి కిలోలు తూకం చేయడం కుదరదు కాని ప్రళయ దినాన అల్లాహుతాల ఏ త్రాసునైతే నెలకోల్పుతాడో దాని యొక్క విశిష్టత దాని యొక్క గొప్పతనం ఏమిటంటే అది పెద్ద పెద్ద బ్రహ్మాండమైన వాటిని కూడా తూకం చేస్తుందంటే సూక్ష్మమైన వాటిని కూడా తూకం చేయగలదు సూర్య అంబియాలోని ఏ ఆయతయితే మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నామో చదివాము ప్రళయ దినాన మేము న్యాయంతో తూకం చేసే త్రాసులను నెలకొల్పుతాము ఫలా ప్రాణికి ఏ మాత్రం అన్యాయం జరగదు ఆవగింజంత ఆవగింజంత ఏదైనా కర్మ ఉన్నా దానిని కూడా మేము హాజరు పరుస్తాము అంటే దానిని కూడా అందులో తూకం చేస్తాము అది బ్రహ్మాండమైన వాటిని తూకం చేయడంతో పాటు సూక్ష్మమైన వాటిని కూడా తూకం చేసే శక్తి అందులో ఉంది అన్న విషయం ఈరోజు మనం వింటున్నాము కానీ పాపపుణ్యాలు చేసే విషయంలో పాపాల నుండి దూరం ఉండే విషయంలో పుణ్యాలు చేసే విషయంలో కాంక్ష పెరగడం మనకు లేదు మనలో ఇలాంటి విషయాలు విని మన హృదయాలు కంపించవు కానీ ఇలాంటి ఒక విషయం విని ప్రవక్త సహచరుల్లో ఒకరికి ఎంత బాధ కలిగిందో ఒకసారి ఈ చిన్నపాటి సంఘటనను విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి హజరత్ ఆయిషరథ్ ఎల్లాహు తరణాగారు ఉల్లేఖించారు ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వద్దకు వచ్చి ప్రవక్త నా వద్ద కొందరు బానిసలున్నారు వారు నన్ను తిరస్కరిస్తారు నేను ఆదేశించిన మాటను తొందరగా స్వీకరించి దానిని అమలుపరచరు మరియు అపహరణకు గురి అవుతారు మరియు వారు నాకు అవిధేయత చూపి నాకు నష్టం కలుగుతూ ఉంటుంది అందుకని నేను వారిని తిడతాను వారిని కొడతాను అయితే ప్రళయ దినానా మా పరిస్థితి ఏమిటి అని అతడు ప్రశ్నించాడు గమనించండి తప్పు జరుగుద్ది సామాన్యంగా మానవుడి నుండి కానీ పరలోక భయం అనేది అతనికి ఉండాలి మీకు నాకు పరలోక భయం అనేది ఉండాలి అతని ప్రశ్నను విని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు వారు నీ పట్ల వారు నీ పట్ల ఎంత అపహరణకు పాల్పడ్డారో మరియు ఎంత నీకు అవిధేయతకు గురి అయ్యారో ఇది కూడా తూకం చేయడం జరుగుతుంది లెక్క తీసుకోవడం జరుగుతుంది అలాగే నీవు వారిని ఏదైతే తిడుతున్నావో కొడుతున్నావో దానిని కూడా తూకం చేయడం జరుగుతుంది మరియు లెక్క తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మీరిద్దరి విషయాలు సమానంగా ఉంటే ఎవరిపై ఏ పాపము ఉండదు ఎవరికి ఏ పుణ్యము మిగిలకుండా ఉంటుంది ఒకవేళ వారి యొక్క అపహరణ వారి యొక్క అవిధేయత ఎక్కువ ఉంటే నీవు ధన్యుడి అవుతావు నీకు నీ పుణ్యాలు మిగులుతాయి ఒకవేళ నీ తిట్టడం నీ కొట్టడం వారి అపహరణ కంటే ఎక్కువగా ఉంటే నీవు నష్టంలో పడిపోతావు ఇంతటి విషయం విన్న తర్వాత ఆ వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఓ పక్కకు నిలబడిపోయాడు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం అతన్ని దగ్గరికి పిలిచి సూర్య అంబియాలోని ఏ ఆయతో నీవు వినలేదా كَانَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا بِنَا ప్రళయ దినాన మేము న్యాయంతో తూచే త్రాసులను నెలకొల్పుతాము ఏ ప్రాణికి ఏమాత్రం అన్యాయం జరగదు ఒకవేళ ఆవగింజంత ఏ కర్మ అయినా ఉంటే దానిని కూడా మేము హాజరుపరుస్తాము మరియు లెక్క తీసుకోవడానికి మేము చాలు ఈ ను విన్న తర్వాత ఆ సహచరుడు ఏమన్నాడు ప్రవక్త నేను స్వయం నా పట్ల వారి పట్ల కానీ ఏదైనా మేలు చేయగలిగితే నేను వారిని బానిసత్వం నుండి విముక్తి కలిగించడమే మేలు అని భావిస్తున్నాను మీరు సాక్షిగా ఉండండి నేను అల్లా కొరకు అల్లా సంతృష్టానికి వారిని నేను విడుదల చేసేస్తాను విముక్తి కలిగిస్తాను అని చెప్పాడు ఈ విధంగా మహాశివులారా త్రాసును నెల కోల్పడం సత్యం దీని పట్ల మనం భయం కలిగి ఉండాలి దీని యొక్క గాంభీర్యత కష్టతరం ఎంత భయంకరమైనదో ఇన్షాల్లా తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అసలాం అయికు వరహతూల వబర్కూ